ఇది ఎలా ఉందంటే అంటే దాంట్లో ఇబ్బంది ఉంటుంది సత్కారం చేయడం తేలిక ఏదో మన దగ్గర కొంత ఎక్స్ట్రా మనీ ఉంటుంది అది ఎలాగూ పోయిదే ఇక్కడ అక్కడ ఖర్చు పెట్టే బదులు ఆ పండితుడికి ఇస్తే కొంత వేదానికి ఏదో చేసామని సంతృప్తి ఇట్స్ గుడ్ బట్ వేదం ఏదైనా కొద్ది మనం చదువుకోవాలి కదా వేదం వేదం వేదం వేదం అని హడావిడి చేయడమే తప్ప వేదంలో ఏముందో తెలియదు అసలు వేదం మొత్తం అంతా తెలియక్కర్లేదండి ఓవరాల్గా జనరల్గా వేదంలో ఏముందో తెలియాల కలదా అది తెలిస్తే ఇతగాడు చేస్తున్న పనులు ఏమీ చేయడానికి వీలు ఉండదు ఎందుకంటే వేటిని ఆ వేదం సపోర్ట్ చేయదు ఏవేమో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటారు వీళ్ళు వాటిని వేటిని వేదం నుంచి సపోర్ట్ ఉండదు వెరీ ఇంట్రెస్టింగ్ అనివే సో వేదముందు నీకు ప్రమాణబుద్ధి ఉంది కదా సరే వేదం ఏమని బ్రహ్మ కథ నీకు కావాల్సిందే ఎస్ బ్రహ్మ అంటే ఎలా ఉంటుందని చెప్పింది విజ్ఞానమానందం బ్రహ్మ తెలివి ఏ బ్రహ్మ తెలివి ఏ తెలివి ఏ తెలివి స్వతహాగా ప్రీతిపాత్రంగా ఉంటుందో అది ఇప్పుడు మీకు మనల్ని అడిగారు నేను మీరు ఉన్నారా ఉన్నాను తెలుసా మీకు తెలుసు డూ యూ లవ్ టు బీ ఎస్ ఐ లవ్ టు బీ అదిగో ఆ తెలివి ఐ లవ్ టు బీ ఐ లవ్ టు నో ద ద ఫండమెంట లవ్ అండి ఇప్పుడు న్యూస్ పేపర్ వస్తుంది రాగానే నేను చదువుతానంటే నేను చదువుతానని లాక్కుని చదువుతాను ఎందుకని బికాజ్ ఐ లవ్ టు నో అండ్ ఐ లవ్ టు బీ దట్ ఈజ్ ఆనంద ఇప్పుడు చెప్పండి బ్రహ్మ గనక ఆనందము అయిన తెలివి తెలివి అయిన ఆనందమైతే ఆ బ్రహ్మ మీకంటే భిన్నంగా ఎలా ఉండగలుగుతుందండి ఆ బ్రహ్మ మీరే అవుతారు జ్ఞానమానందం బ్రహ్మ అయితే మరి ఇంకో ప్రశ్న సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ బ్రహ్మ నేను ఉన్నాను సత్యం నేను తెలివి జ్ఞానం కానీ నేను పరిచ్ఛనున్నే అల్పుడను బ్రహ్మ అనంతం ఓకే నువ్వు అల్పుడు ఎందుకు అయ్యావు చెప్పు నువ్వు అల్పుడు కదా ఎందుకయ్యావు అల్పుడువి అంటే చూడు నా దేహము దేహము చూడు నా మనస్సు సుఖదుఖాలతో నిండి ఉన్నది మనస్సు అల్పము నువ్వు గనక దేహమే నువ్వైతే మనస్సే నువ్వైతే నువ్వు పక్కా అల్పుడవు దాంట్లో సందేహం ఉండదు నువ్వు పంచేయి నువ్వు ముందు నేను బ్రహ్మను కాను అని సిద్ధాంతం ప్రవచించటం మానే రమణ మహర్షి చెప్పేవాడు నేను బ్రహ్మను అవుతానండి అని అడిగాడు నువ్వు ఎందుకు అలా కంక్లూడ్ చేస్తావు కంక్లూడ్ చేయకు నువ్వు నేను బ్రహ్మను కాను అని అలాగే నిరాకరించటం మానే మానేసి నువ్వేం చేస్తావంటే దేహము యొక్క అల్పత్వం నీదా కాదా నువ్వు సెటిల్ చేయి మనస్సు యొక్క సుఖ దుఃఖాలు నీవా కావా సెటిల్ చేసుకో నేను నీకు ఒక ధ్యానం చెప్తా ఆ ధ్యానం చేయి ఆ ధ్యానం చేస్తే నీకు నేను దేహము కాదు దేహము అల్పము దాంట్లో ఏం సందేహం లేదు అంచేతనే దేహాన్ని చూపించి నేను దేవుణ్ణి నేను గొప్ప అన్నవాడు సర్వథా నింద్యుడు దేహాన్ని చూపిస్తారు ఇవి మన బాబాలు ఎక్కువైపోయారు బా ఆంధ్రప్రదేశ్లో మేము దేవుళ్ళు ఉంటూ ఉంటారు అంటే మీరు దేవుళ్ళు వీళ్ళందరూ దండాలు పెడుతూ ఉంటారు ఆ దేవుళ్ళు అంటే దండాలు పెట్టి వాళ్ళ అభిప్రాయం ఆయన దేహేంద్రియాలు దేవుడు ఆయన నేను దేవుడు నా దేహేంద్రియాలు దేవుడు అని ఆయన అంటాడు ఎంటైర్లీ రాంగ్ కదా అది దేహేంద్రియాలకి లోపల ఉండే చైతన్యం దేవుడు అంటే దాంట్లో ఇంకా తేడా లేదు పుట్టమర్తి బాబా గారు చెప్పేవారు ఆయన ఏమనివ్వారంటే నేను దేవుణ్ణి తెలుసుకుంటే నువ్వు కూడా దేవుడివే అని చెప్పేవారు ఇట్ ఈస్ క్లీన్ అప్ టు దట్ పార్ట్ ఇట్ ఈస్ క్లీన్ మిగతా విషయాలు అలట్టు ఈ మాట ఆయన అన్నందుకు ఐఎమ్ గ్రే గ్లాడ్ అబౌట్ ఇట్ ఐఎమ్ విల్లింగ్ టు గో ఎలాంగ్ విత్ ఇట్ మిగతా అన్నీ తీసుపక్కన పెట్టడం ఉంటాయి యూ కెన్ గో ఎలాంగ్ విత్ దిస్ నో ఇష్యూ ఎట్ సో కాబట్టి నువ్వు నువ్వు దేహమా నువ్వు మనస్సా నువ్వు ఇది సెటిల్ చేయ నువ్వు సెటిల్ చేసుకో సెటిల్ చేసిన తర్వాత నీకే తెలుస్తుంది సపోజ్ నువ్వు దేహము మనస్సు కాదనుకోండి దేహము కాదంటే స్పేస్ లిమిటేషన్ పోయింది మనస్సు కాదంటే టైం లిమిటేషన్ పోయింది మనస్సు అంటే టైము దేహం అంటే స్పేస్ ఈ రెండు లిమిటేషన్స్ పోయాయి ఇప్పుడు ఆ లిమిటేషన్స్ లేని తెలివి నువ్వు ఇప్పుడు నువ్వు బ్రహ్మవావడంలో అభ్యంతరం ఏమీ లేదు అదే బ్రహ్మ అంటే ఈ శృతులను బట్టి బ్రహ్మ ఆత్మయే అని స్పష్టమైపోయింది కాబట్టి ఆత్మకంటే భిన్నంగా బ్రహ్మ ఉండదు ఆత్మకంటే భిన్నంగా బ్రహ్మ ఉంటే దానికి బ్రహ్మహత్య అని పేరు ఎందుకని ఆత్మకంటే భిన్నంగా ఉన్నది ఏమిటవుతుంది అనాత్మవుతుంది అనాత్మ దృశ్యము జడము అంటే నువ్వు బ్రహ్మని జడం చేసి పెట్టావు అంటే బ్రహ్మ చెయ్యబైందా లేదా కాబట్టి అనాత్మ బ్రహ్మ ఆత్మ కంటే భిన్నంగా బ్రహ్మ ఉందంటే అది బ్రహ్మహత్య బ్రహ్మ కంటే భిన్నంగా ఆత్మ ఉందంటే అది ఆత్మహత్య ఇదే ఆత్మహత్య నేను యుఎస్లోసారి సత్సంగం ఒకటి నడిపిస్తున్నాను సత్సంగ సత్సంగాలు ఎలా ఉంటాయి ప్రశ్నలు సమాధానాలు ఒక ఆయన ఆత్మహత్య గురించి ప్రశ్న అడిగారు సూసైడ్ ఈ మధ్యన సూసైడ్ల మీదేమో ప్రశ్నలు అడుగుతూ ఉంటాను మొన్న నేను కూడా టీవీలో సూసైడ్ గురించి చెప్పాను వాళ్ళ వాళ్ళతో వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం ఎందుకని వాళ్ళ యాంగిల్లో పోయి నేను చెప్పాను కాబట్టి నన్ను అక్కడ సత్సంగంలో ఒక ఆయన డాక్టర్ గారు అడిగారు మంచి ఆయన మంచి డాక్టర్ ఆయన తెలుగువాడు తెలుగువాడని ఊరికే మాటవలసన్నాను అదేం పెద్ద విశేషం కాదు తెలుగువాడు అయ్యి అవ్వాల్సిన నియమం ఏం లేదు అలాగంటే విపక్షంగా ఉంటుంది సో మంచి డాక్టర్ గారు ఆయన అడిగారు ఆత్మహత్య ఏమిటండి దేని గురించి ఏమిటి ఆత్మహత్య చేసుకుంటే పుణ్యానికి పోతాడా పాప ఏదో అడిగాడు ఆయన నేను చూడండి వేదాంతుల ఆత్మహత్య చెప్పమంటారా కర్మకాండ వాళ్ళ ఆత్మహత్య గురించి చెప్పమంటారా అని అడిగాను అంటే ఆయన వేదాంతుల ఆత్మహత్య చెప్పన్నారు అంటే అప్పుడు చెప్పారు అసూర్యామతే లోకా అంధంతమంది ఏకే చాత్మహనోజనా ఎవళ్ళైతే ఆత్మస్వరూపం యొక్క తత్వాన్ని తెలుసుకోకుండా ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా అలా అజ్ఞానంలోనే ఉండిపోతారో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లెక్క అని ఈశవాస్య మూడో మంత్రం వెరీ బిగినింగ్ ఇది వేదాంతుల ఆత్మహత్య ఈశవాస్యోపనిషత్తులో ఒక మంత్రం మంత్రం ఉంది కదా అసూర్యామతే లోకా ఏదో ఉంది అంధేన తమ తర్వాత ఏకే చాత్మహనో జనా అనే నాలుగో పాదం మధ్యలో ఏదో పాదం ఇంకోటి కాబట్టి ఎవళ్ళైతే ఆ అజ్ఞానంలోనే ఉండిపోతారో వాళ్ళే ఆత్మహత్య చేసుకుంటారు ఎనీవే కాబట్టి ఆత్మయే బ్రహ్మ తస్యవ విశేషణం బ్రహ్మా జ్ఞేయం ఎస్ స్వ అది బ్రహ్మ జ్ఞేయం ఆ ఆత్మయే బ్రహ్మ అదియే జ్ఞేయము అది ఇప్పుడు బ్రహ్మ యొక్క స్వరూపమేమి జ్ఞానము బ్రహ్మ యొక్క స్వరూపం జ్ఞానం కదా సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ ఆత్మ యొక్క స్వరూపమేమి జ్ఞానము కాబట్టి ఇప్పుడు ఆత్మ తాను బ్రహ్మనని తెలియాలి అంటే జ్ఞానము తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అజే నాజం అనే అదే వస్తోందన్నమాట కాబట్టి బ్రహ్మజ్ఞేయం ఏ ఆత్మస్వరూపానికైతే ఎస్య స్వస్య ఏ తనకైతే బ్రహ్మ పరబ్రహ్మ తనను తాను పరబ్రహ్మగా జ్ఞేయం తెలియదగి ఉన్నదో అటువంటి ఆత్మ విచిజ జ్ఞానం బ్రహ్మజ్ఞేయం అనబడుతుంది నేను అన్వయాన్ని మీకు చెప్పడానికి ట్రై చేసుకున్నాను విషయం చెప్పాను అన్వయం ఏమిటంటే ఇక్కడ కర్త ఏమిటి వాక్యంలో కర్త ఏమిటి జ్ఞానం కర్త మొదటి హాఫ్లో ఉంది కదండి అకల్పకమజం జ్ఞానం జ్ఞానము అదే అకల్ప జ్ఞానము అంటే జ్ఞప్తి అంటే తెలివి అదే ఆత్మ ఓకే అది అకల్పకం కల్పనలు లేనిది అజం పుట్టుక లేనిది బ్రహ్మ జ్ఞేయం కాబట్టి ఆత్మ బ్రహ్మ జ్ఞేయముగా గలది అంటే ఆత్మకు తెలియదగ్గదేమిటి బ్రహ్మ మరి ఆ బ్రహ్మ ఆత్మకంటే భిన్నంగా లేదు కదా అదే తెలుసుకోవడం ఏ బ్రహ్మ తెలియదగి ఉన్నదో అది నా స్వరూపమే అని తెలుసుకోవడం ఎందుకంటే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే ఆత్మజ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాం ఆత్మజ్ఞానము మామూలు సెన్స్లో ఒక జ్ఞానం కాదది ఘటపట ఘట జ్ఞానము అలాంటి జ్ఞానం కాదది మీరు వెదిగి పట్టుకున్నారనుకోండి మీరు వెదిగి పట్టుకున్నది ఆత్మ అవుతుందా అనాత్మవుతుందా అనాత్మవుతుంది మీరు కన్నుతో చూసి తెలుసుకుంటే అది అనాత్మవుతుంది మనస్సుతో ఊహ చేసి తెలుసుకుంటే అది అనాత్మవుతుంది కాబట్టి దాన్ని ఇలా ఇలా ఇక్కడ చూసి అక్కడ వెతికి ఇక్కడ వెతికి అలా పట్టేసుకునేది ఎప్పుడూ ఆత్మ అవదాం కొంతమంది అలా ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఉంది ఇప్పుడు బొడ్డు దగ్గర ఉంది ఆత్మ ఈ బొడ్డు దగ్గర ఉన్న ఆత్మ ఇక్కడ దాకా లేవాలి ఆ తర్వాత ఇక్కడికి లేవాలి అని ఎదురు చెప్తారు అలా దాన్ని వెతికి పట్టుకునేది అది ఆర్థం అవుతుంది అనార్థం అవుతుందండి అది అనాత్వం అవుతుంది ఆత్మ అవుతాం అది ఇక్కడి నుంచి ఇక్కడికి ఏదో ఒకటి లేస్తే లేవచ్చు కానీ లేచిన దాన్ని వీడు తెలుసుకుంటున్నాడే ఈ తెలుసుకునేవాడి తెలివి ఆత్మ అవుతుంది కానీ వీడు తెలుసుకునేది ఆత్మ కాదు భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఇలా లేచిందండి అని ఎవడో చెప్పాడు అట్లా లేవడం వల్ల ఏం ఉపయోగం లేదు కిందికి దిగాలి ఇక్కడి నుంచి ఇక్కడికి హృదయంలోకి దిగాలి హృదయంలో ఆత్మ ఉంటుంది రాలు ఇక్కడ ఉండే ఉండదని చెప్పారు ఎందుకంటే కుండలిని పైకి రావాలని వీళ్ళందరూ హఠయోగ పుస్తకాల నిండా రాసిపెట్టుకుంటే ఆయన పైకి వచ్చింది చాలు ఈ పాటి కిందకి దిగాలి ఊరికే పుస్తకాలు రాసేసినంత మాత్రాన తత్వం అయిపోదు నేను ఒక పుస్తకం గురించి అడ్వర్టైజ్మెంట్ వచ్చాను ఏదో ద గ్లోరీ ఆఫ్ హిందూయిజం అనే ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది పుస్తకం హండ్రెడ్ రూపీస్ ఇంగ్లీష్ పుస్తకం ఎవరోలో ఆయన నా దగ్గరికి వచ్చి ఆయన మన కోయం ఆశ్రమంలో ఉండేవారు ఇప్పుడు అపరోక్షానంద స్వామి అపరోక్ష సో షా షా ఆయన షా గుజరాత్ ఆయన ఆయన నా దగ్గరికి వచ్చి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఈ పుస్తకం వచ్చిందండి హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ బుక్ ఇది ఇది నేను కొద్దాం అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటంటే నా ఎందుకంటే హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అంటే పోస్టేజీ ఏదే కలప రెండు సో ఆ రోజుల్లో రెండు అంటే ఎక్కువ పదేళ్ల అంటే నేను చెప్పాను నేను సది ఆధార కేసు చూసి ఈ పుస్తకం మీరు కొనవనవసరం దీంట్లో ఏది ఉపయోగకరమైన మాట ఒక్కటి కూడా ఉండదు చెప్పారు నేను మరి నిర్మోహ చెప్పాను మనకు కావాల్సిన వ్యక్తి కదా మనకు కావాల్సిన వాడికి స్పష్టంగా చెప్పాలి మిగతా వాళ్ళకి ఏమోనండి మీరు ట్రై చేయండి అని చెప్పొచ్చు కానీ మనకు కావాల్సిన వాడికి బాగా చెప్పాలి చెప్పారు అంటే పోన్లండి ట్రై చేస్తా అన్నారు అయినప్పుడు ట్రై చేయండి ఆయన ఆ పుస్తకం తెప్పించారు నేను మీకు కూడా ఇస్తాను నాకు అక్కర్లేదు అండి ఐ నో ఐ నో ఆల్రెడీ మీరు చదవండి మీకు ఏదైనా బాగుండదు అంటే చెప్పండి నేను చదువుతాను నా ఒపీనియన్ మార్చుకోవచ్చు కదా అదంతా తప్పే ఉంది అని నేను మీరు చదవండి ముందన్న ఆయన చదివారు టూ డేస్ అయిందరో తలుపు పడబడా కొట్టి స్వామీజీ మీ మాట వినలేదు నన్ను క్షమించాలి మీరు ఎందుక క్షమించడం ఆ పుస్తకంలో ఏమీ లేదండి అన్నాడు ఒక్క ముక్క ఎందుకు వరికి రాదా ఆయన గట్టిగా చెప్పాడు అంటే మీరు చూస్తారు అన్ని చోట్ల చెప్పాడు ఎందుకంటే ఐ కూడా ఆల్రెడీ సీ దట్ ఇట్ ఈజ్ ఎ యూస్లెస్ బుక్ కాబట్టి ఊరికే పుస్తకాలు రాసిస్తే అయిపోలేదు ఊరికే ఇంతలో పుస్తకం ఉంది కదా అని అలాగే చూసుకోకూడదు తూక తూకం ఏం కాదు కదా ఇది కాబట్టి ఊరికే ఆత్మ కోసం వెతికేసి ఇదిగో ఈ కుండలని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన కుండలినంటే ఆత్మే ఆ తెలివియా కుండలిని అదే ఆత్మ దానికంటే వేరే ఉండదు కాబట్టి మీరు చూడకూడదు యూ డోంట్ లుక్ ఫర్ ఇట్ మొన్న నేను మెడిటేషన్లో చెప్పాను డోంట్ ట్రై టు నో ఇట్ మీరు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే అది ఆత్మే కాదు అది కాబట్టి డోంట్ స్టాప్ డోంట్ సెర్చ్ ఫర్ ఇట్ అది మీకు స్పేస్లో దొరికేది కాదు అవుటర్ స్పేస్లోనూ దొరకదు ఇన్నర్ స్పేస్లోనూ దొరకదు టైంలో దొరికేది కాదు అంటే దానికోసం వెయిట్ చేశారనుకోండి దొరకదు కాబట్టి ఇప్పుడు మీరు జ్ఞానం అని ఏదైతే అనుకుంటున్నారో ఇప్పుడు ఘట జ్ఞానము అని ఘట జ్ఞానము అన్నది ఉద్యోగం మీరు దానికి ముద్దుగా జ్ఞానం అని పేరు పెట్టారు కానీ అది నథింగ్ బట్ మెమొరీ ఘట జ్ఞానము అంటే అది మెమొరీ అది అక్కడ ఏదో చూశారు చూసి మీ బుద్ధిలో ఉన్నటువంటి ఘట సంస్కారాన్ని దాని మీద ఆరోపించారు ఘటం మీకు తెలిస్తే ఘట జ్ఞానం కలుగుతుందా తెలియకుండా కలుగుతుందా తెలిస్తే కలుగుతుంది తెలిసింది ప్యాస్ట్ అవుతుందా ప్రజెంట్ అవుతుందా ప్యాస్ట్ అవుతుంది కాబట్టి ఘటజ్ఞానం ప్యాస్టా ప్రజెంటా ప్యాస్ట్ ఇట్ ఈజ్ మెమొరీ ఇప్పుడు మీరు ఒక ఆయన ఆయన నేను పదేళ్ళ నుంచి జరుగుతున్న అన్నారు అది మెమొరీయా ప్రజెంటా మెమొరీ ఇట్ ఈజ్ ప్రెజెంట్ అని మీరు భ్రమపడుతున్నారు ప్రజెంట్ మీద మెమొరీని వేశారు నామరూపం అంతా కూడా మెమొరీయే దిస్ ఈజ్ రోజ్ అంటే అక్కడ ఉన్న ఈజే సత్యం rose memory ante artham enti you have killed the present with the memory of the past telarthunnaru anyway kabatti idigo aatma ante adi memory avutundi adi idigo gatham ante memory ayinattu ga idigo aatma ante ento untundi it becomes a memory meeru aatma gurinchi vintaru ayigo aatma antaru ante meeru adi memory parichestunnannamata you have a concept of atma అన్న నౌ యు గాట్ ఏ మెమరీ ఆఫ్ దట్ కాన్సెప్ట్ కాబట్టి అది ఆత్మజ్ఞానము కాదు కనుక మనం అసలు జ్ఞానం కోసం ఎందుకు వెతుకుతున్నారు ఆత్మజ్ఞానం కోసం ఎందుకు వెతుకుతున్నారు అసలు ఈ అన్వేషణ ఎందుకు చేస్తున్నారు ఒక సందర్భంలో అన్వేషణ చేయమంటారు కానీ అల్టిమేట్గా నువ్వు అన్వేషించేది నీ స్వరూపమైన తెలుసుకోవాలి మీరు అన్వేషణ ఎందుకు చేస్తున్నారు చెప్పండి అసలు ఎందుకు చేస్తున్నావు అంటే మనం మనం సంసారంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం ఈ సంసారంలో మనకి ఎక్కడా ఒక ఫుల్ఫిల్మెంట్ ఏమి ఒక పూర్ణత్వం ఈ సుఖ దుఃఖానుభవంలో పడి ఉంటాం ఏవో కర్మలు చేస్తూ ఉంటాం ఈ కర్మలు ఏవో ఉద్ధరిస్తాయని చెప్పేసి ఆ ముక్కుని చేస్తాం అవి ఏమి ఉద్ధరించవు కర్మ కర్మఫలాన్ని ఇస్తుంది ఉద్ధరించదు కర్మఫలాన్ని ఇస్తుంది అంతే కర్మఫలం వల్ల మనిషి ఉద్ధరింపబడ్డాడు అలాగే ఓ ఉపాసనలు మంత్రాలు తంత్రాలు చేస్తారు ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఉపాసనలు మంత్రాలు తంత్రాలు ఉన్నవాడిని ఒకడిని చూడండి అసలు ఇవి ఏమీ లేని వాడిని చూడండి ఇద్దరు ఒకలాగే ఉంటారు మోరార్లస్ ఏమీ చేయనివాడే బాగుంటాడు నిజానికి ఎవడూ బాగుండడు వాస్తవంలో ఎవడూ బాగుండడు వీడి ఈతి బాధలు వీడుకుంటాయి వాడి ఈతి బాధలు వాడుకుంటాయి పేత కష్టాలు పేతవి అని ఓ సామెతో అనుకుంటాం డబ్బున్నవాడు సుఖంగా ఉన్నాడా డబ్బు లేనివాడు సుఖంగా ఉన్నాడంటే ఎవడూ సుఖంగా లేడు డబ్బున్నవాడు ఎయిర్ కండిషన్ రూమ్లో దుఃఖిస్తున్నాడు డబ్బు లేనివాడు పాకలో దుఃఖిస్తున్నాడు అంతే దుఃఖం సమానం సర్వం దుఃఖం భగవాన్ బుద్ధుడు చెప్పినట్టుగా భేదవాళ్ళు దుఃఖం అని కాదు సర్వం దుఃఖం కాబట్టి ఈ విధంగా సుఖదుఖముల ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాం మనం ఏదో మన జీవితాన్ని మనం జీవిస్తున్నామని మనం అనుకుంటాం అది భ్రమదే ఒక పరిచ్ఛన్నమైన దేహమునందు అహంకారం పెట్టుకునే మమకారం పెట్టుకునే ఈ ఇల్లు నాది ఈ డబ్బు నాది ఈ అహంకార మమకారాలతోటి జీవించే జీవనం చూసారా ఇంట్లో సుతరాము స్వాతంత్ర్యం లేదు వీడు శుద్ధ అస్వతంత్రుడు సో డబ్బు చుట్టుముట్టు పరిస్థితులు బంధువులు వాళ్ళ ఇమోషన్స్ వీడి జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి సో ఆ ఎక్కడా ఒక స్వాతంత్ర్యం కానీ ఒక పూర్ణత్వం కానీ ఉండదు ఆ విధమైనటువంటి సుఖ దుఃఖముల ప్రవాహంలో పడి కొట్టుకుంటూ వీడు ఎక్కడైనా ఒక పెర్ఫెక్షన్ ఒక పూర్ణత్వం దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటాడు వీడికి తెలియకుండానే వీడు పూర్ణత్వం కోసం వెతుకుతూ ఉంటాడు ఆ పూర్ణత్వం డబ్బులో లేదు ఇప్పుడు డబ్బు సంపాదించాడు ఒక ఆయన పూర్ణత్వం కోసం డబ్బు బాగా మూటగట్టేగా తెలిసింది పూర్ణత్వం లేదని క్రికెట్ టీము కొంటే వస్తుందేమో అని ఈ డబ్బు పెట్టి క్రికెట్ టీం కొన్నాడు వచ్చిన పూర్ణత్వం అక్కడ రాలేదు కదా ఇంకొకడు యజ్ఞం చేస్తే వస్తుందేమోని డబ్బు పెట్టుకెళ్ళి యజ్ఞం చేశాడు చేసిన వాడికి రాలేదు చేయించిన వాడికి రాలేదు పుణ్యం వచ్చింది పూర్ణత్వం రాలేదు ఈ అన్వేషణ ఇలాగే మిగిలి ఉంది ఇటువంటి సంస్కారంతో వీడు పూర్ణత్వం కోసం వెతుకుతూ ఉంటాడు ఈ సంస్కారం పెట్టుకుని వీడు వెతికినంతకాలం ఈ పూర్ణత్వాన్ని అన్యంగా వెతుకుతాడు దిస్ ఈజ్ ది అదర్ అనే సెన్స్లో వెతుకుతాడు ఏమంటే నేను అయోగ్యుడిని అభాగ్యుణ్ణి పూర్ణత్వం లేనివాణ్ణి ఇప్పుడు నేను పూర్ణత్వం కోసం వెతుకుతున్నాను అనే ఈ వెదుకులాట బుద్ధి ఉన్నంత వరకు వీడికి ఆ పూర్ణత్వం దొరకనే దొరకదు ఎందుకంటే వీడు పూర్ణుడై ఉన్నాడు వీడి ముందు వెతకటం మానేసి తాను పూర్ణుడిని అని తెలుసుకోవాలి దట్ ఈజ్ వాట్ హీ హ్యాస్ టు డూ కాబట్టి తర్వాత మీకు ఇంకొకటి చెప్తా మీరు సంకల్పములను విడిచి ఉండండి జస్ట్ బీ అని సలహా చెప్తాం మీరు ఆ పని ఏదైనా ఒక అపేక్షతో చేసినట్లయితే మళ్ళీ అది పనిచేయదు ఎందుకంటే తన స్వరూపంలో తాను ఉండడానికి ఒక క్రీజన్ అవసరం లేదు ఒక మోటివేషన్ అవసరం లేదు ఒక సపోర్టింగ్ డిజైర్ అవసరం లేదు వితౌట్ ఎనీ డిజైర్ వితౌట్ ఎనీ ఫియర్ వితౌట్ ఎనీ హోప్ ఆఫ్ గెటింగ్ ఎనీథింగ్ వితౌట్ లుకింగ్ ఫర్ ఎనీథింగ్ వితౌట్ ఎనీ మోటివేషన్ ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్ మీరు అలా ఉండగలిగితే ఈ క్షణంలో మీరు పూర్ణులైపోతారు కాబట్టి ఎందుకంటే నీవు మీ స్వరూపంలో ఉండడానికి ఒక కారణం కావాలి అంటే అది స్వరూపస్థితి కానే కాదు యూ షుడ్ నాట్ బీ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ రీజన్ సో ఒక ఇప్పుడు గులాబీ పరిమళాన్ని వెదజల్లుతుంది వాట్ ఈస్ ది రీజన్ నో రీజన్ కోకిల మాకు కోకిల పద్మారావు అవి ఉదయం వసంత ఋతువి అబ్బా వసంత ఋతువు అనే అంత గంభీరంగా అంత అద్భుతంగా అవి బోధిస్తూ ఉంటాయి నేను రోజు పొద్దున్న వింటూ ఉంటాను నాలుగున్నర ఐదింటికి లేస్తాను అప్పుడు అవి అవి కూస్తూ అది ఎందుకు కూస్తుంది వాట్ ఈస్ ది రీజన్ వాట్ రీజన్ ఇట్ హ్యాస్ నో రీజన్ ఫర్ నో రీజన్ ఇట్ సింగ్స్ ఫర్ నో రీజన్ ద ఫ్లవర్ బ్లూమ్స్ అన్ స్ప్రెడ్స్ ఫ్రాగ్రెన్స్ ఫర్ నో రీజన్ సిమిలర్లీ ఫర్ నో రీజన్ Just be your Swarupa. You are already liberated. Arakanga, Kavati, uh, Mee kanta bhinnanga Brahma, Mee kanta bhinnanga Devudu, Mee kanta bhinnanga Pornatva, Mee kanta bhinnanga Ananda, Mee kanta bhinnanga Sat, Mee kanta bhinnanga Chit, Yappadiki, Yennatiki, Undavu, Undalevu. That means Swarupa. కాబట్టి ఆనందం కోసం చిత్తు కోసం సత్తు కోసం పూర్ణత్వం కోసం దేవుడి కోసం బ్రహ్మ కోసం వెతికినంతకాలం యు ఆర్ లుకింగ్ ఫర్ రీజన్ యు ఆర్ సీకింగ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ యు సీక్ యు డోంట్ గెట్ ఎందుకంటే అది స్వరూపభూతమై ఉన్నది జ్ఞానం బ్రహ్మజ్ఞేయం ఆ జ్ఞానము ఏ జ్ఞానమంటే జ్ఞప్తి ఆ తెలివి ఏ జ్ఞ బ్రహ్మని తెలుసుకోవాలో ఆ జ్ఞేయ బ్రహ్మ తానే అయి ఉన్నది కాబట్టి నేను తెలుసుకోవాలనే ఆకాంక్షని కూడా ధారవిడి చేసి జస్ట్ బీ యు ఆల్రెడీ నోఇట్ ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి ఔష్ణ్య సేవా అగ్నివత్ అభిన్నం ఇప్పుడు వేడి ఉన్నదండి అగ్ని వేడిని తెలుసుకోవాలి అంటే తెలుసుకోగలుగుతుందా తెలుసుకోలేదు వేడిగా ఉండగలుగుతుంది వేడిగా ఉంటుంది తప్ప వేడిని తెలుసుకోగలదా మంచు చల్లదనాన్ని తెలుసుకోగలదా నో తెలుసుకుంటే తనకంటే భిన్నమైపోదా చల్లదనమై ఉంటుంది కాబట్టి అలాగే పరంపర కూడా అలాగనే యథా ఔష్ణ తథా జ్ఞాన జ్ఞానోపమానం అగ్నివద్ది అగ్నివివేర్థత్యంత వతి అగ్నివత్ బ్రహ్మణి బ్రహ్మోపమానం వతివాభ్యం పౌనరుక్ష్యం ఇవధేయం మంచి సో ఔష్ణ్యస్ అగ్నివత్ అభిన్నం అభిన్నమంటే బ్రహ్మ రేయ అభిన్నమి ఆత్మా అభిన్నము దేనికంటే అభిన్నము దేని తెలియ ఏది ఆ బ్రహ్మ కంటే అభిన్న బ్రహ్మని కదా తెలుసుకోవాలి జీవితంలోనూ జీవిత లక్ష్యం ఏమిటి బ్రహ్మని కదా బ్రహ్మను తెలియట కదా సో ఏ బ్రహ్మను తెలియట జీవిత లక్ష్యమై ఉన్నదో ఆ బ్రహ్మ తానే కాబట్టి ఇప్పుడు ఏం తెలుసుకుంటాడో తెలుసుకో తెలుసుకోవాల్సింది లేదు అని తెలుసుకుని విరమించవలను విరమించుట విరమించటం ఇప్పుడు కూడా విరమించటమే జస్ట్ బీ అంతే ఇప్పుడు కామన కామించవలసినది కూర దగ్గర ఏదైనా ఉందా ఏమీ లేదు ఇప్పుడు ఏమిటి మీ స్థితి విరామహ అంతే కదా చికాకుపడాల్సింది ఎవరైనా దివిడి మీద కానీ దాని మీద కానీ చికాకు ఏముందా ఏమీ లేదు ఈ జగత్తులో చికాకు పడాల్సింది లేదండి ఇప్పుడు ఏముంది మరి విరామ అసూయపడాల్సింది లేదండి విరామ వెదకాల్సింది లేదు విరామ అటువంటి పూర్ణ విరామస్థితిలోనే ఇప్పుడు ఆత్మస్వరూపుడై ఉంటాడు తేనా ఆత్మస్వరూపేణ అజేనా జ్ఞానేనా అజం జ్ఞేయం ఆత్మతత్వం స్వయమేవ విబుధ్యతే అవగచ్చతి ఏమండి మరి తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని మీరేమో గట్టిగా చెప్పారు కదా మరి ఇప్పుడు ఇంక తెలుసుకోవాల్సిందేం లేదు అంటున్నారు అంటే చూడు పోని తెలుసుకోవాలి అనే మాటతోటి అనే అనే ఎక్స్ప్రెషన్ వాడతా చూసుకో తెలుసుకోవాల్సిందేం లేదు నేను నా స్వరూపము ఉన్నాను అని అన్నాను మీకు అలా కాదు తెలుసుకోవాల్సింది ఉంది అని అలా అన్నారు ఓకే బి రెడీ ఆత్మస్వరూపము తనస్వరూపము తానే అని తెలివిను అని అని చెప్పాలి అజము ఆత్మస్వరూపము అజము అని ఎవడు తెలియాలి పుట్టినవాడు తెలియాలా పుట్టనివాడు తెలియాలా పుట్టనివాడు అజము అజము అజమును తనస్వరూపంగా తెలుసుకుంటుంది ఇక్కడ ఎలా ఉంటుందంటే వీడు ఎక్కడికో వెళ్ళడం వీడికి వెళ్ళడం అనేది ధోరణి ఉంటుంది తీర్థయాత్రల ధోరణి ఉంటుంది సరే కానివ ఈ ఆత్మజ్ఞానం అనేది ఆత్మసాక్షాత్కారం అనేది ఇది ఒక ప్రయాణము ఎక్కడికి ప్రయాణము నా ఫాల్స్ సెల్ఫ్ నుంచి నా రియల్ సెల్ఫ్కి ప్రయాణము అవును దాంట్లో ప్రయాణం ఏమైనా ఉంటుందా ఉండదు ప్రయాణం లేకున్నా ప్రయాణము అనే ఒక ఎక్స్ప్రెషన్లో దాన్ని చొప్పించి చెప్పాను ఏమండీ పొందుట పొందడము ఏమిటి పొందడము అజ్ఞానము చేత తాను ఏది పూర్ణ ఏ పూర్ణుడు తానే ఉన్నాడో అది అజ్ఞానం చేత తెలియకపోవడం తాను అజ్ఞానాన్ని పోగొట్టుకుని తాను పూర్ణుడైపోయి ఉండడము అదే ఇక్కడ కొత్తగా పొందిందేముందండి ఏమీ లేదు పొందింది అయినా పొందుట అని చెప్తాను సరే ఆత్మస్వరూపము తెలియవలేను ఎవరు తెలుసుకునేది ఎవరు ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటుంది అజేనాజం విబుధ్యతే అజేన అజం విబుధ్యతే సో తేన అజేనా ఆత్మస్వరూపేణ జ్ఞానేన తృతీయా విభక్తిలో ఏది ఉంటుందో ద్వితీయ విభక్తిలో అదే ఉంటుంది ప్రథమావిభక్తిలో అదే ఉంటుంది ఇప్పుడు నేను నన్ను స్పృశించాను అన్నారనుకోండి ఇక్కడ ప్రథమావిభక్తి నేను ద్వితీయ విభక్తి నేనే నన్ను అంటే నేనే ఏమండే మరి స్పృశించడం ఏమిటి స్పర్శ ఆ స్పర్శ ఏమిటి అది నేనేనాయా అది అది మాత్రం నేను కాకుండా వేరే క్రియావనం ఉందేటి స్పర్శ కూడా నేనే కాబట్టి స్పృశించబడేది నేను స్పృశించేది నేను స్పర్శ కూడా నేనే ఇంకా వేరే ఏది లేదు కాబట్టి ఇప్పుడు చూడండి ఆ తేనా అంటే ఆ అజమైన జ్ఞప్తి అయిన ఆత్మస్వరూపము చేత ఆ అజమైన జ్ఞప్తి అయిన ఆత్మస్వరూపము తెలియబడుము అంతే దానికి ఒక చెప్పారు అంటే ఇక్కడ తెలియబడేదేమీ లేదని అర్థం ఇప్పుడు ఆత్మజ్ఞానము ఆత్మసాక్షాత్కారము అంటే ఒక పాజిటివ్ సెన్స్లో ఇగో ఈ కాగితాన్ని నేను తెలుసుకున్నాను ఈ ఘటాన్ని నేను తెలుసుకున్నాను అలాగే తెలుసుకోవడం అంటూ ఏముండదు మరి ఏమిటండి ఆత్మసాక్షాత్కారం ఆత్మసాక్షాత్కారము అంటే అజ్ఞానము నాకు ఆపోజిట్టు అంతే అజ్ఞానానికి ఆపోజిట్టే ఆత్మసాక్షాత్కారం సరే బాగుంది కదా ఇప్పుడు అజ్ఞానం అంటే ఏమిటి అజ్ఞానం అంటే ఏటో తెలిస్తే దాని ఆపోజిట్ ఆత్మసాక్షాత్కారం అయిపోతుంది అజ్ఞానం అంటే ఏమిటి అజ్ఞానం అంటే ఏమిటో చెప్తున్నా కనండి మీరు సినిమాకి వెళ్ళారు దాని సేపు సినిమా చూశారు ఇప్పుడు ఈ మొత్తం ఎపిసోడ్లో ఆత్ మీరు సత్యమా సినిమా సత్యమా మీరు సత్యం కానీ మేము చిన్నప్పుడు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చడానికి ఒక గంట ప్రయాణం ఉండేది ఆ గంట సేపు ఆ సినిమా గురించి చర్చించుకునేవాళ్ళం ఆ చర్చించుకోవడాన్ని బట్టి మీకేమి తెలిసింది నేను సత్యమని తెలిసిందా సినిమా సత్యమని తెలిసిందా సినిమా సత్యమని ఇప్పుడు జగత్తు గురించి మీరు చర్చించుకుంటున్నారనుకోండి ఇప్పుడు మీరు సత్యమయ్యారా జగత్తు సత్యమైందా జగత్తు సత్యం కాబట్టి ఏ అంతవరకైతే జగత్తు సత్యమని ఆ కారణంగా తన యొక్క ఆత్మస్వరూపం అసత్యమని వీడు భ్రమిస్తాడో అది అజ్ఞానము ఓకే తర్వాత దుఃఖానికి హేతువుటండి కర్మయా గ్రహముల నక్షత్రముల దేవుడా ఇంట్లో వాళ్ళ పక్కింటి వల్ల లోకల్ ప్రభుత్వమా పార్టీల ఏమిటి దుఃఖానికి హేతువు తన అజ్ఞానమే దుఃఖహేతువు ఇవేమీ దుఃఖహేతువులు కావు ఇతరులు మీకు దుఃఖాన్ని ఇవ్వలేరు మీకు మీరే దుఃఖాన్ని ఇచ్చుకోగలుగుతారు ఆత్మస్వరూపం ఒక్కటి ఏ సత్యము ఆత్మ చైతన్యము ఆ స్పేస్ లైక్ అవేర్నెస్ అది ఒక్కటే సత్యము ఆ చైతన్యంలో ప్రకాశించే సర్వము కూడా సినిమా హాల్లో ఉన్నప్పుడు ఆ చైతన్యంలో ప్రకాశించిన సర్వము ఎలాగైతే మిథ్యయో అదేవిధంగా ఈ జగత్తంతా కూడా ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తోంది కదా అది మిథ్యా మీరు నిద్ర లేవకుండా జగత్తుందా లేదు నేను నిద్ర లేచినప్పుడు వచ్చినటువంటి ఆ చైతన్యాకాశము చిదాకాశం ఏదైతే వేకింగ్ కాన్షియస్నెస్ అన్నారు ఆ వేకింగ్ కాన్షియస్నెస్లో ప్రకాశిస్తూ దానిలో అంతర్భాగమై ఉన్నది జగత్తు కాబట్టి ఆ వేకింగ్ కాన్షియస్నెస్ ఏ ఆత్మచైతన్యం నుంచి ఆవిర్భవించిందో అది సత్యమే తప్ప వేకింగ్ కాన్షియస్నెస్లో ఉన్న కంటెంట్ ఆఫ్ ది వేకింగ్ కాన్షియస్నెస్ విచ్ ఈజ్ అదర్వైజ్ నోన్ యాజ్ జగత్ ఈజ్ టెంపరల్ అండ్ ట్రాన్సియంట్ ఇట్ ఈజ్ నాట్ రియల్ ఓకే ఇప్పుడు సాక్షాత్కారం అంటే ఏమిటి ఇగో ఈ సత్యత్వ బుద్ధంతా కూడా రాంగ్ అని తెలిసేసుకుని జగత్తు మిథ్యా అని ఎప్పుడైతే మీరు తెలిసేసుకున్నారో సినిమా మిథ్యా తెలుసుకున్నారు సినిమా చూడడం అయిపోయింది ఇప్పుడు ఆ సినిమాలో ఉండే ఘటనలు మిమ్మల్ని ఫ్రీ ఇబ్బంది పెడతాయా యుగం ఫ్రీ సినిమాలో భయం వేసింది యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ ఫియర్ సినిమాలో శృంగారం ఉన్నది యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దాట్ సినిమాలో దుఃఖం ఉన్నది యూఆర్ ఫ్రీ ఫ్రమ్ దాట్ ఎలా ఫ్రీ అయ్యారు మీరు ఎందుకంటే అదంతా మిథ్యం తెలుసుకోవడం చేత ఫ్రీ అయిపోయారు అలాగే ఈ జగత్తు మిథ్యాన్ని తెలిసేసుకుని మీరు యొక్క ఫ్రీ వెంటనే దుఃఖం నుంచి భయం నుంచి ఫ్రీ అయిపోండి ఫ్రీడమ్ వచ్చేస్తుంది శాంతి ఆనందం మీ స్వరూపమే ఆ విధంగా వాడు తన స్వరూపాన్ని తాను తెలుసుకుని విముక్ అంటే తన భ్రమలను తాను దూరం చేసుకుని విముక్తుడవుట నేను మీకు అనుభవమే చెప్తున్నాను మనిషిని సంసారంలో ముప్ప తెప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేది వాడు పెట్టుకున్న భ్రమ మాత్రమే ఏవో భ్రమలు పెట్టుకుంటాను ఆ భ్రమలే వీళ్ళని ఈ జనుల్ని ముప్పతిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి భ్రమలే తప్ప ఇంకేమీ కాదు నాకు డబ్బుంటే సుఖంగా ఉంటాను బంగారం ఉంటే సుఖంగా ఉంటాను వెండి ఉంటే సుఖంగా ఉంటాను పిల్ల పెప ఉంటే సుఖంగా ఉంటాను ఉన్నారా ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎవరైనా సుఖంగా ఉన్నారా ఇవేమీ ఆటంకం సుఖానికి నా అభిప్రాయం ఇవన్నీ ఆటంకం అంటల్లా ఇవి సుఖహేతువులు కాదు అంటున్నా వీటన్నింటినీ తీసేయమని నేను చెప్పట్లా అవి సుఖహేతువులు అనుకుంటే భంగపాటు తప్పదు అవి సుఖము కాదు దుఃఖము వాటి స్థానంలో ఉంటాయి బంగారం సుఖమే ఇస్తుందండి ఆకలిస్తే ఓ బిస్కట్ చేసినంత విలువ కూడా బంగారానికి లేదు ఒకప్పు చాయ్ ఇస్తారు చాయ్ ఇస్తారు తప్ప చాయ్తో పాటు చక్కటి బిస్కెట్ ఇద్దామనే దృష్టి ఉండదు ఊరికే బంగారం చేతిలో పెడితే ఏం చేసుకుంటాడు ఈ బంగారం ఓ బిస్కట్కున్న విలువ లేదు బంగారానికి మీరు చిన్నపిల్లవాడు నయం వాడికి వంద రూపాయల నోటు ఒక చాకులెట్టు ఇస్తే ఆ వంద రూపాయల కతం పక్కన మారి చాకులెట్టు తీసుకుంటాడు వాడు నయం కాబట్టి ఆ రకమైన ఫ్రీడమ్ శాంతి ఆనందము తన స్వరూపాన్ని తెలుసుకుని వన్ గెట్ సేట్ దీనికి దృష్టాంతం నిత్యప్రకాశ స్వరూప సవిత ఇప్పుడు సూర్యుడు గురించి నేను స్టేట్మెంట్స్ చెప్తా చూడాను సూర్యుడు ప్రకాశింపజేయుచున్నాడు ఫస్ట్ స్టేట్మెంట్ ఇంతకంటే బెటర్ స్టేట్మెంట్ చెప్తా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఇప్పుడు దీపము దీన్ని ప్రకాశింపజేస్తోందా లేకపోతే ఉద్యత అది ప్రకాశిస్తోందా అది ప్రకాశిస్తోందంటే అది వచ్చేసి దీపం ఇక్కడికి వచ్చి చీపురు గట్టి పెట్టి తుడిచేసి దీన్ని ఏం ప్రకాశింపజేయట్లేదు అది ప్రకాశిస్తోంది అది ప్రకాశిస్తుంటే దాని సన్నిధిలో ఇది ప్రకాశిస్తుంది దీపం ఏ పని చేయదండి కాబట్టి సూర్యుడు జగత్తును సూర్యుడు ప్రకాశింపజేయచున్నాడు అనే ఆ మిచ్చు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ఇజ్ అ బెటర్ స్టేట్మెంట్ కరెక్టేనా నియరప్ టు ది ట్రూత్ ఇప్పుడు నేను రెండు వాక్యాలు చెప్తాను చెప్పండి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు సూర్యుడు ప్రకాశము ఏది కరెక్టు ప్రకాశము ఎందుకంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే మీరు రెండు మిస్టేకులు చేశారు అక్కడ అక్కడ ఓ డూ ఒకడు ఉన్నాడు డూ డూ డూడూ ఒక డూ ఒకడు ఉన్నాడు వాడికి ఓ దేవాలయం కడతారు ఇక్కడ అక్కడ డూ ఉన్నాడు మరి ఇక్కడ డూకి దేవాలయం కట్టారు లేదా సూర్యుడికి దేవాలయం ఏమిటండి రోజు ఆయన ఉదయిస్తుంటే దళం పెట్టుకోవాలి కానీ సూర్యుడికి దేవాలయ కాదండి కోణార్కులు ఒక పెద్ద సూర్యదేవాలయం అలాంటి హిస్టరీ గురించి నన్ను అడగద్దు నేనేం హిస్టారికల్లో ఆర్కియాలజిస్కల్ కాదు వేదాంతం కదా వేదాంతంలో హిస్టరీలు ఆర్కియాలజీలు ఆ పరిస్థితి వేరు సూర్యుడు డూ కాదు సూర్యుడు ఎప్పుడైతే మీరు డూ చేసి పెట్టారు నెంబర్ వన్ అక్కడితో ఆపేరు ఎప్పుడైతే డూ చేశారో ఆ సూర్యుడిని కర్తని కూడా చేశారు ప్రకాశిస్తున్నాడు అంటే కర్తయ్యాడు కదా సూర్యుడు కర్త కాదు ఇప్పుడు ఈ దీపం కర్త ఇది కర్త కాదు అది కాబట్టి సూర్య ప్రకాశ లేకపోతే ప్రకాశస్వరూప ఎప్పుడు ఎటర్నల్గా నిత్య ప్రకాశస్వరూప యు ఆర్ క్లీన్ అలా మాట్లాడాలి అలాగే ఆత్మ కూడా నిత్య జ్ఞప్తి స్వరూప ఇప్పుడు సూర్యుడు సూర్యుణ్ణి ప్రకాశింపజేస్తున్నాడు తనని తాను అది ఎలా ఉన్నది తన భుధాల మీద తాను ఎక్కినట్టు కర్మకర్తృ విరోధం అది అంగీకారం కాదు సూర్యుడు ఉన్నాడంతే ఉంటాడంతే ఇది ఎలా ఉందంటే గులాబీ పరిమళములను వెదజల్లుచున్నది అన్నట్టు అదేం వెదజల్లదు ఉంటుంది హై గులాబీ హై సన్ ఈజ్ అంతే అయిపోయిన సెంటెన్స్ సన్ ఈజ్ అంతే సూర్యుడు తనను ప్రకాశింపజేయడు జగత్తుని ప్రకాశింపజేయడు ఉంటాడు సూర్యుడు ఉంటే ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన ప్రకాశాన్ని అనుసరించి జగత్తు ప్రకాశిస్తుంది మీరు అంతే మీరు సినిమా హాల్లోకి వెళ్తారు ఉంటారు జస్ట్ బీ మీరు ఉన్నప్పుడు మీరు ప్రకాశిస్తారు మీ ప్రకాశంలో సినిమా ప్రకాశిస్తుంది అలాగే జగత్తు కూడా మీరు ఉంటారు మీ ప్రకాశంలో జగత్తు ప్రకాశిస్తుంది మనస్సు ప్రకాశిస్తుంది దేహం ప్రకాశిస్తుంది జగత్తు ప్రకాశిస్తుంది అన్నీ ఈ అహంకారం వ్యక్తిత్వం అన్నీ ప్రకాశిస్తాయి మీరు ఉంటారంతే మీరు ఉంటారు ప్రకాశస్వరూపులై ఉంటారు ఇన్ ఇట్స్ వేక్ అన్నీ ప్రకాశిస్తూ ఉంటాయి ఎందుకంటే నిత్య విజ్ఞానైకరసానాపేక్షతేర్థ ఆత్మజ్ఞానం అనేది అదేదో పని కట్టుకుని తెలిసే ఏదో పాజిటివ్గా చేసేది ఏమీ ఉండదు అంత నిషేధప్రధానమే మీకు ఆత్మజ్ఞానము కలిగేటువంటి ఆటంకాలు ఏవో తెలుసుకోవటము వాటిని నివారణ చేయటము తప్ప ఆత్మాని తెలుసుకునే ప్రయత్నం ఉండటం పాజిటివ్గా ఏమీ ఉండదు ఉదాహరణకి జగత్తున్నది ఈ జగత్తు నుండి నేను ఏమీ అపేక్షించను నాకేమీ అక్కర్లేదు జగత్తు నుండి ఏమీ అక్కర్లేదు తర్వాత దేవుడు ఉన్నాడు ఆ దేవుడి నుంచి నేను ఏమీ కోరట్లేదు ఐఎమ్ సీకింగ్ నథింగ్ ఫ్రమ్ గాడ్ ఐఎమ్ సీకింగ్ నథింగ్ ఫ్రమ్ ది వరల్డ్ అంతేకాదు నేను ఏమీ కోరకపోయినా ఆయన ఏదో ఇస్తాడు అంటే ఓపిసర్ అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడు మళ్ళీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నథింగ్ ఫ్రమ్ గాడ్ అప్పుడు మీరు జగత్తు నుండి దేవుళ్ళ నుండి ఇతరముల నుండి ఏది మీరు ఎప్పుడైతే కోరరు ఏది ఎక్స్పెక్ట్ చేయరు అలాగా స్పేస్లాగా ఉండిపోతారు ఉండిపోతే యు ఆర్ ఆల్రెడీ ఇన్ ది సుప్రీం స్టేట్ యు ఆర్ ఆల్రెడీ ఆ జ్ఞప్తి స్వరూపులే ఉన్నారు ఆల్రెడీ కానీ ఒక ఆటంకం వస్తూ ఉంటుంది నాకు జ్ఞానం ఇంకా కలగలేదు ఎప్పుడో కలుగుతుంది నో ఎప్పుడో కలగదు ఇప్పుడు డోంట్ వెయిట్ ఫర్ నాలెడ్జ్ వెయిట్ చేసేవాళ్ళు దే డోంట్ గెట్ నాలెడ్జ్ యు నో వాట్ దే గెట్ కాబట్టి సో ఆ విధంగా నిత్య విజ్ఞాన ఏకరస ఘనత్వాత్ ఈ శ్లోకం అయిపోతుంది ఇక్కడ టీకాకారులు ఏవో మంచి మంచి విషయాలు రాశారు నిత్య విజ్ఞాన ఏకరస ఘనత్వాత్ ఏకరస అంటే అభిన్న భేదం అనేది లేదు ఇంకా తర్వాత ఘన అంటే రస అంటే ఆనంద అంటే నిత్యము అంటే కాలప్రభావము లేనిది కాలప్రవాహంలో అంతర్గతం కాదు విజ్ఞానము అంటే తెలివి జ్ఞప్తి ఏకరసము అంటే దాంట్లో భేదాలు లేవు ఘటం వేరు పటం వేరు ఇలాంటి భేదాలు లేవు ఇంకా అది భేదరహితమైనటువంటిది రసము ఘనము అంటే సింగిల్ హోమోజీనియస్ మోనోలిథిక్ రియాలిటీ ఘనము దాంట్లో ఇంకా ఓ కొంత ఇది కొంతది అలాగే ఉండదు తర్వాత రసము అంటే ఆనంద స్వరూపము అది కాబట్టి అది అదే తెలివి ఆత్మయే తెలివి తెలివిని తెలుసుకోవడానికి మరో తెలివి అక్కర్లేదు తెలివిని తెలుసుకో అక్కర్లేదు కూడా తెలివిగా ఉండిపోతే సరిపడుతుంది జ్ఞానాంతరం నా అపేక్షతే ఇత్యథ అంటే అర్థం ఏంటో తెలుసునండి మీరు మీ స్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీరు మీ స్వరూపమై ఉండండి మీ స్వరూపమై ఉంటే స్వరూపాన్ని తెలుసుకున్నట్టే మరైతే స్వరూపమై ఉండడమేలాగా ఇవా అది ఇప్పుడు నెక్స్ట్ సమస్య అంటే మీ గురించి నేను ఇది నేను అది నేను అప్పుడు పుట్టాను ఇప్పుడు పుట్టాను మీ తండ్రిని కొడుకుని ఈ రకమైనటువంటి కల్పనలు బ్రాహ్మణుణ్ణి క్షత్రియుణ్ణి భారతీయుణ్ణి మరొకటి మరొకటి ఈ రకమైన భారతీయుడు అని అనుకోవడంలో తప్పేం లేదు నేను ఒక హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను ఇటువంటి కల్పనలు నేను ఇది నేనది అనే ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన కల్పనలు భ్రమలను అన్నిటినీ విడిచిపెట్టేయండి అవి ఎప్పుడైతే విడిచిపెట్టేశారో నవ్ యు ఆర్ వాట్ యు ఆర్ ఎప్పుడైతే యు ఆర్ వాట్ యు ఆర్ యు నో యువర్ సెల్ఫ్ ఆటోమేటికల్లీ కాబట్టి ఇక్కడ జ్ఞాన నివృత్తి తప్ప ఇంకేమీ ఉండదు జస్ట్ బీ సో తర్వాత ఇంకోటి మీరు జస్ట్ బీ మీ ఆ తెలివి ఆనందము ఆ ఘనము ఏకరసము పూర్ణము దట్ విల్ ఎమర్జ్ ఇట్ స విల్ ఎమర్జ్ ఇప్పుడు మొగ్గ గులాబీ మొగ్గ ఏం చేస్తుంది ఉంటుంది అలా ఉండగానే అదే వికసిస్తుంది అలాగే మీరు నేను ఇది నేను అది అనే భ్రమలనన్నింటినీ విడిచిపెట్టి జస్ట్ బీ అప్పుడు మీ యొక్క యథార్థ స్వరూపము అది ప్రకటమైపోతుంది ఈ లోపల మీరు కోరిక ఓ భయము ఓ అజ్ఞాన సంకల్పము నేను ఫలానా నేను ఫలానా అని ఇలా మొదలుపెట్టారనుకోండి స్వరూపం మళ్ళీ కప్పుపెడిపోతుంది కాబట్టి ఆత్మస్వరూపులే ఉండవలేరు శ్లోకం పూర్తయి కాదు ఓం పూర్ణ పూర్ణమిగను పూర్ణ